అభిమానము అహంకారం వల్ల కలిగినది అంటే ఉంది నేను నేను ఆరడుగుల శరీరాన్ని అనుకున్నాడంటే అభిమానము అహంకారం వల్ల కలిగినది అహంకారము అజ్ఞానము చేత ఏర్పడినది అంటే ఎక్కడెక్కడైతే అభిమానము అహంకారము అజ్ఞానము అధ్యాస ఆ అవిద్య చూడండి అన్ని అకార శబ్దంతో ఉంటాయి అన్నమాట వీటిని చాలా జాగ్రత్తగా గుర్తుపట్టి పోగొట్టుకోవాలి తాను పరిమితుడను తాను పరిమితుడైన జీవుడునని భావించడమే అజ్ఞానము అంతే ఈ పరిమితమైనటువంటి ఇది నవరంధ్రాలతో కూడినటువంటి దశేంద్రియాలతో కూడినటువంటి ఈ జానాభెత్తడు సప్తధాతులతో ఉన్నటువంటి ఈ స్వరూప జ్ఞాన సం లోపల మాత్రం ఏముంది స్వరూప జ్ఞానం బయటికి మాత్రం ఏం కనబడుతుంది తొమ్మిది రంధ్రాలు ఉన్నటువంటి తోలుతిత్తి పది ఇంద్రియాలు ఉన్నటువంటి కొండ కనబడుతుంది అజ్ఞానాభృతుడైన జీవునిలో అహంకారం కదిలి కదిలి అహంకారము అభిమానమును చిందించగా అది అభిమానము చేత కర్తృత్వము చూడండి చిందించగా ఈ పదాన్ని పట్టుకోవాలన్న మనలో ఎప్పటికప్పుడు ఏమవుతుంట కదురుతుందట కదలగానే చిందిస్తాయి అనమాట ఏమిటి చిందించేది చిందు వేసేవాడు ఎట్లా ఉంటాడు చూడండి చిందేసేవాడిని ఎప్పుడైనా చూసారా ఇప్పుడు ఈ మధ్య బాగా చిందేసే వ్యవహారాలు చాలా పెరిగిపోయింది ఈ చిందు విందు లాభం లేదు ఈ చిందు విందు వ్యవహారాలు వచ్చిందా కదా అంతా కూడా అక్కడ వైపరీత్యం వచ్చేస్తుంది ఆ వైపరీత్య లక్షణం చిందీయటం అనమాట చిన్నపిల్లవాడు చూడండి చిన్నపిల్లవాడు దరిదాపు నాలుగేళ్ల వయసు నుంచి పదహారు ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా వాడు చిందేస్తూ ఉంటాడు వాడు పని పాడలేదు కాళ్ళు చేతుడు కానీ ఇంద్రియాలని కదుపుతూ ఉంటాడు కారణం ఉండదు లలలా ఇల్లి అంటు లల అర్థం ఉండదు వాడికి భాష రాదు పాడు కానీ ఈ మూడేళ్ల పిల్లవాడు ఆ అద్భుతంగా పాటలు పాడేస్తుంటాడు అక్కడ ఏదో టీవీలో వస్తుంటుంది వీడు కూడా ఇక్కడ ఏదో అంటూ ఉంటాడు కానీ దానికి ఏమన్నా రీతి రివాజు అధ్యయనం అభ్యాసం ఎట్సెట్రా జ్ఞానం ఏమన్నా ఉంటాయా అంటే ఏముండదు ఆనంద లక్షణ అనమాట ఆ ఆనంద లక్ష అభివ్యక్తీకరణకి చెందేయటం అంటారు ఇది ఏమిటి ఎటువంటి ఆనందం ఇది విషయానంద అభివ్యక్తీకరణ ఈ అభిమానం అనేది అందులో ఉంటుంది అనమాట ఒక్కసారి చిందేవి అది రకరకాలైనటువంటి భావాలుగా అభివ్యక్తీకరించవాలు చర్యలుగా అభివ్యక్తీకరించాలి ఆ చర్యలు ప్రతి చర్యలై ప్రతిఫలిస్తాయి ఫలిస్తాయి ఇలా ఈ క్రమం అంతా సరే నిలకడ రావాలంటే ఏం చేయాలి సమస్యలన్నీ మన అందరికి తెలిసినవే కాదు కాకపోతే రావాలంటే ఏం చేయాలి పూర్వం వ్రతం చెప్పేవాడు ఎవరికైనా సరే నిలకడ లేదనుకోండి వాళ్ళకి ఇలాంటి వ్రతం చెప్పేవాడు పెద్దలు నెత్తి మీద ఒక అఖండ దీపారాధన చేయడానికి సరిపడ ఒక పాత్ర అంటే ఒక పాత్రలో ఇరవై నాలుగు గంటల దీపం వెలగడానికి కావలసినటువంటి నూనె అంతే ఉండాలి పాత్ర అంచుల వరకు నూనె అందులో దీపం అయ్యారు ఆ దీపం నెత్తి మీద పెట్టుకుని గూడిలో నూట సార్లు ప్రదక్షిణం చేయాలి ఈ వ్రతం చేయమనేవారు ఏమైపోతున్నప్పుడు వాడికి నలభై రోజుల పాటు వ్రతం చేయమ్మా నీలో ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుందనేవారు ఏం చేయాలి ఇప్పుడు అంచుల వరకు నూనె పోయాలి మీద నూనె చిందబడకూడదు ఎందుకని చినితే వ్రతం చెడిపోయినట్టే నూనె చెందకుండా అని నేను గంగాళం నెత్తి మీద పెట్టుకుని అడుగుని ఎక్కడో నూనె పోస్తానంటే లాభంలే కరెక్ట్ గా అంచుల వరకు సరిపడా ఒక రోజుకు సరిపడా ఒక దీపారాధన ఇంట్లో చేసి ఎంత నూనె సరిపోతుందో కరెక్ట్ గా అంచనా వేసుకుని అంతే పాత్ర అంచుల వరకు నూనె పోసి దీపం వెలిగించి చక్కగా ఆ దీపం ఆరిపోకుండా నువ్వు జాగ్రత్తగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చూడండి ఎంత జాగ్రత్త వచ్చేస్తుందో ఇంకా వాడు సమస్య లేదండి దృష్టి ఏకాగ్రత వచ్చేస్తుంది పైగా ఎక్కడ పెట్టుకోవాలి చేతుల్లో పెట్టుకోకూడదు నెత్తి మీదే ఎంత గొప్ప తాత్విక రహస్యం ఉందో ఇంద్ర నీలో స్వరూప జ్ఞానం అనే వెలుగద్ద నెతిమీద ఇంద్రబాబు ఈ సత్యాన్ని అక్కడ ప్రతీకాత్మకంగా బోధిస్తే సాత్వికమైన శ్రద్ధ కలిగి ఉండాలి ఏకాగ్రత కలిగి ఉండాలి నామస్మరణ చేయాలి పైగా ప్రదక్షిణ చేసేటప్పుడు నామస్మరణ చేయాలి నూట సార్లు ప్రదక్షిణ చేయాలి చూడండి ద్రవ్యయజ్ఞం అయిపోయింది జపయజ్ఞం అయిపోయింది స్వాధ్యాయజ్ఞం అయిపోయింది ఇంద్రియ నిగ్రహం అనే యజ్ఞం కూడా అయిపోయింది ఒకే ఒక వ్రతంతో అలాగే భవన వ్రతం ఇలా మన వ్రతాలన్నీ కూడా ఈ నాలుగు పనులు పూర్తి చేసి ను ఐదవ యజ్ఞమైనటువంటి జ్ఞాన యజ్ఞంలో మేల్కొని అభిమాన త్యాగం చేసేటట్లుగా నిన్ను తయారు చేస్తాయి ఇది జ్ఞానరూపక కర్మాచరణ ఏమండి ఇలా నేనేదో నలభై రోజులు చేస్తే నేను అసలే నాలుగు వందల ఆయుర్దాయం కలిగిందాన్ని నేను ఎట్టా బాగుపడతాను ఈ నలభై రోజులు ఆ నాలుగు వందల పనికి వస్తుందా నాకు అన్నాం అనుకో మరి అప్పుడు పిల్లవాడు ఎంతసేపు చదువుతాడు కాలేజీలో స్కూల్లో మాది అయితే ఐదేళ్ళు చదువుతాడు